నేను అన్నాను నేను జుట్టు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ చదవలేదండి కాబట్టి నేనేం అభిప్రాయం చెప్పి ఇదేం లేదు అని చెప్పేసి అన్నాను అంటే మీరు ప్రశ్న తప్పించుకుంటున్నారు అంటే తప్పించుకోవట్లేదు నేను చదవలేదు చదవకుండా ఇప్పుడు మహాత్ముల గురించి నేను ఇటు ఒకటి చెప్పదలుచుకోలేదు అయిపోయింది ఆ తర్వాత నాకే అనిపించింది వై నాట్ అని మనం చదవచ్చు కదా ఏం చేసి ఉంది భిక్ష ఎవడో పెడతారు నేనేం వెసాలు కొనుక్కురావాలా ఏమన్నా సో ఎవడో భిక్ష పెడతారు సమయానికి భోజనం పెడతారు మనం చేసి ఘనకార్యమేముంది వెళుతూ వెళుతుడు కబుర్లు చెప్పి ఈ లోక వ్యవహారంలో తలములకలు అయ్యి బదులు పుస్తకం చూడవచ్చు కదా సో ఐ గాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణమూర్తిస్ బుక్ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి అమెరికాలో ఇక్కడ దొరకవు అక్కడైతే పోటీలు మనకు తెలియదు కానీ అక్కడ ఆన్లైన్ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి ఆన్లైన్ అంటే మీ కంప్యూటర్ మీద మీరు చూడవచ్చు సో కృష్ణమూర్తి బుక్స్ అన్నీ తెప్పించా చదవడం ప్రారంభించా గురువు యొక్క గురువు ఉండాలి అనే భావనను ఆయన తిరస్కరిస్తున్నట్టే కనపడింది ఏటి ఇంతల్లా తిరస్కరిస్తున్నాడే సరిగ్గా లేదే అని అనిపిస్తూ ఉండగా ఇంకొంచెం ముందుకు వెళ్ళారు ఆయన్ని ఒక డైరెక్ట్ ప్రశ్న అడిగారు ఏమంటే గురువు అవసరం అంటారా కాదంటారా మీరు ఏమిటో చెప్పండి అని అడిగారు మీరు ఉపన్యాసం చెప్తున్నారు కదా ఇక్కడ కూర్చుని మేము వింటున్నాము మీరు ఏదో మాకు బోధిస్తారని మీ వల్ల ఏదో ప్రయోజనం పొందాలనే కదా మేము వింటున్నాం ఏదో మన సత్యాన్ని తను తెలుసుకున్న సత్యం మాకు చెప్పాలనే కదా మీరు మైకు ముందు కూర్చుని మాట్లాడుతున్నారు గురువు అని ఆవశ్యకత ఉందో లేదో మీరు చెప్పండి అని ఆయన్ని కార్నర్ చేస్తారు చేస్తే ఆయన మనస్సు విప్పి చెప్తాడు చెప్తే నాకేమనిపించిందంటే హీ డిడ్ నాట్ రిజెక్ట్ ఏ గురువు ఆల్టుగెదర్ అని అనిపించింది ఆయన ఏమంటున్నాడంటే గురువు వేషం వేసుకుని జనాలని మోసం చేస్తున్నారు తప్పుదారి పట్టిస్తున్నారు స్పిరిచువల్ బ్లాక్ మెయిలింగ్ చేసేస్తున్నారు ఆ విధంగా సమాజాన్ని ఒక విశాలమైనటువంటి సమాజాన్ని తప్పుదారిని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి రాంగ్ వాల్యూస్ని అంటగట్టేసి వాళ్ళ జేబులను కొల్లగొట్టేస్తున్నటువంటి ఈ గాడ్మెన్ చూస్తే అతనికి ఒక విరక్తి పుట్టి అలా మాట్లాడాడు కాబట్టి అతను ఏమంటాడంటే గురువు అనేవాడు ఎలా ఉండాలంటే కేవలము ఒక ఫ్రీడముని ఒక స్వాతంత్ర్యాన్ని భావస్వాతంత్ర్యం జ్ఞానంలో ఫ్రీడమ్ ఉంటుంది మీకు తెలిస్తే ఫ్రీడమ్ ఉంటుంది అజ్ఞానం ఇస్ బాండేజ్ నోయింగ్ ఈజ్ ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ని ఇచ్చేవాడు ఫ్రీడమ్ వైపు మనిషిని నడిపించేవాడు తను ఫ్రీగా ఉంటూ విద్యార్థులకి ఫ్రీడమ్ని ఎవడైతే ఇస్తాడో అటువంటి గురువు అటువంటి గురువుని నేను వ్యతిరేకించట్లేదని చెప్తాడు కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే గురువు ఉండక్కర్లేదు లేడు అనే ఒక ఎక్స్ట్రీమ్ ధోరణి ఈ కల్ట్ని గురువు చుట్టూ ఒక కల్ట్ నిర్మాణం చేసేయటం ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ ధోరణే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందో తెలుసునండి వీళ్ళు ఏం చేస్తారంటే గురువుగారి పాదాల సైజు తెలుసుకుంటారు ఎనిమిది నెంబరా ఎనిమిదిన్నర నెంబరా ఏదో నెంబర్ ఉంటుంది ఆ నెంబరు తెలుసుకుంటున్నాను అడిగారు కూడా మీ నెంబర్ ఎయిటా నైన్ అని అడిగారు ఏమిటి విషయం ఏమిటన్నాను అంటే కాదు చెప్పండి ఏమిటి చెప్పు నేను చెప్తాను నువ్వు నెంబర్ విషయం నాకు ప్రస్తుతం ఉన్న పాదరక్షలు బాగానే ఉన్నాయి అలా కాదు మేము వెండితో ఒకటి చేయించాలనుకుంటున్నాం అందుకే వెండితోటి ఏం పిచ్చేమైనా సందర్భం ఏమైనా ఉంది వెండితోటి పాదరక్షలు ఏముందండి పాదరక్షలు ఉన్నవి పాదాలకు తొడుక్కొని వినియోగించుకునే ఇంట్లో ఉండాలి కానీ మేము ఏం చేసుకుంటాం అంటే మీకోసం కాదు మా కోసం మీకోసం వాట్ యు మీన్ అంటే మేము ఆ వెండితో చేసినవి ఇంట్లో పెట్టుకుంటాం మీరు ఒకసారి కాలు పెట్టేస్తే ఇంకా తర్వాత ఇంట్లో పెట్టుకుంటాం నేను అడిగాను మీరు ఇంతవరకు నా క్లాసులో ఎన్ని అటెండ్ చేశారు అని అడిగారు అంటే ఇంతవరకు మీ క్లాసు మేము అటెండ్ చేయలేదు ఈ పైన అటెండ్ చేద్దాం అనుకుంటున్నారా ప్రస్తుతానికి ఇంకా ఆ ప్లాన్ ఏం లేదు మరి ఈ వెండి బాధకలు ఎందుకు వెళ్ళారండి అవతలకి చాలు చాలు అని చెప్పాను ఇగో ఇప్పుడు దీన్ని జిడ్డు కృష్ణమూర్తి ఖండించాడంటే తప్పేమైనా ఉందండి ఈ రకమైన దాంట్లోనో అంటే గురువు అనే భావనని కూడా ఒక రిచువల్ కింద మీరు మార్చేసి ఒక్క రోజున ఆ వ్యక్తి మీకు పాఠం చెప్పింది లేదు మీరు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏమీ లేదు ఆయనకి మీరు చెక్కులు ఇస్తూ ఉండడం దక్షిణలు ఇస్తూ పెడుతూ ఉండడం ఆయన మిమ్మల్ని ఆశీర్విస్తూ ఉండడం తీర్థప్రసాదాలు ఇవ్వడం తప్పించి ఆయన చెప్పింది మీకు లేదు మీరు నేర్చుకున్నది లేదు ఈ రకంగా సమాజం అంతా నడిచిపోతుంటే చూసి ఒళ్ళు మండి కడుపు మండి ఆయన అన్నాడు అన్నమాట అంతేగాని యథార్థమైనటువంటి జ్ఞానబోధనే ఆయన నిరాకరించలేదు నా నేను స్పష్టంగా తెలుసుకున్నాను సంగతి చదివి తెలుసుకున్నాను నేను రీసెర్చ్ చేసి సో ఇవి కాబట్టి నేను మీకు మనం చేసేది ఏమిటంటే శంకరులు శాస్త్ర ఆచార్య అంటూ ఉంటారు ఆ మిడిల్ పాత్ తీసుకోవాలి పూర్తిగా ఆచార్యుడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఆచార్యుడిని పలకీలో కూర్చోబెట్టి మోస్తూ ఉండడం తర్వాత ఇంటికెళ్ళి పేకాటాడుకుంటూ కూర్చోవడం అది అలాగే తప్పు శంకరులు ఎప్పుడూ ఒక్క ఆచార్య అనే పదాన్ని వాడరు శాస్త్ర ఆచార్య ఆచార్యుడంటే మధ్యామాంసములు ఎముకలు కలిగిన వ్యక్తి కాదు ఆచార్యుడు ఇన్ఫ్యాక్ట్ మీరు నేను ఒక వ్యక్తి మీరు అనుకుంటూ ఉన్నంతకాలము మీకు ఆచార్యుడు మరొక వ్యక్తిలో భాషిస్తాడు ఇంకా మీకు జ్ఞానం కలగడం తర్వాయే కనుక ఆచార్యుడు అంటే శాస్త్రమే ఆచార్య రూపం ఇది సురేశ్వర ఆచార్యుడు అత్యద్భుతంగా చెప్పారు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయే దక్షిణాముక్తయమహా ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మ సో ఎక్కడో ఉన్నాడు ఈశ్వరుడు అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుందామని ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఈశ్వరుడే ఆచార్యుడు అవుతాడు తీరా తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మరూపంగా ఉంటారు ఆత్మ కంటే భిన్నంగా ఉండనే ఉంటాడు ఆచార్య శాస్త్ర రెండు కలిపే ఉంటాయి కాబట్టి శాస్త్రం చదువుకోవాలి ఆచార్యుడి ద్వారా చదువుకోవాలి శాస్త్రాన్ని ఆచార్య సంబంధం లేకుండా చదువుకునే ప్రయత్నం చేస్తే మీరు మీరు భగ్న భంగపడాల్సి వస్తుంది శాస్త్రం అది అందదు కష్టం ఎవరైనా బోధించాల్సి ఉంటుంది మీరు శాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఆచార్యుడితోటి కాలక్షేపం చేసేటప్పుడు ఈ రకంగా మన సమాజంలో ఎలా అయిపోయింది లెట్ మీ సే వెరీ ఫ్రాంక్లీ ఒకప్పుడు ఫ్రాంక్గా చెప్తానికి మనసు ఒప్పదు ఎందుకంటే మనం ఫ్రాంక్గా చెప్పిందంటే ఎవరికో అది కూర్చుకుంటుంది వెళ్ళి ఏదో ఇబ్బంది ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పాం కానీ మళ్ళీ చెప్పడం కూడా అవుతూ ఉంటుంది ఇట్స్ ఎ బ్యాలెన్స్ బ్యాలెన్స్ కాదు ఓసారిలాగా ఓసారి అలాగా కేవలము ఆచార్య గురువు అనేటువంటి దాన్ని రిచువల్ కింద మనం కన్వర్ట్ చేసేసి దాని స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ డిస్ట్రాయిడ్ టోటల్లీ అది అన్యాయం అది శాస్త్ర ఆచార్య ఆచా ఈ శాస్త్రమును ఉపదేశం ఉపదేశం అనే మాట వచ్చింది ఉపదేశము అంటే శాస్త్రముని ఉపదేశం చేయాలి ఆచార్యుడు ఉపదేశం చేయాలి ఆచార్యుడు ఏం చేస్తాడు శాస్త్రాన్ని పక్కన పెట్టేసి తనకు తోచిన కథ చెప్పుకుంటూ పోతుంది దట్ ఈస్ రాంగ్ ఎగే ఇంకొకడు ఏం చేస్తాడు ఆచార్యుడు దేవదాన్ని చక్కగా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చదివేసి ఆ పుస్తకాలు చదివేసి ఆ పడికట్టు పదాలన్నింటినీ పట్టేసుకుని ఉపన్యాసాలు మొదలెడతాడు అది కూడా అంత యోగ్యమైన పద్ధతి కాదు ఏదో భగవాన్ రమణ మహర్షులాగా జ్ఞానం పూర్వజన్మ ఫలం చేత లభిస్తే ఆ సంగతి వేరు సో శాస్త్ర ఆచార్య ఉపదేశ ఉపదేశం అనేప్పటికీ శాస్త్రము ఆచార్యము కలిసే ఉంటాయి ఏ ఆచార్యుడు శాస్త్రాన్ని ఉపదేశించాడండి మీరేం చేయాలి ఆ శాస్త్రాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలక్కర్లేదా శమధమాది సంస్కృతం మన ఎలాగ అనుభవంలోకి తెచ్చుకోవటము శమము దమము ఆది శబ్దం చేత ఉపరతి త్రితిక్ష శ్రద్ధ సమాధానము అనేవి గ్రహింపబడతాయి వరసది శమము అంటే మనోనిగ్రహము ధమము అంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా ఊరికే తీరి కూర్చుని పిచ్చి పిచ్చి కోరికలను కల్పించుకుని వాటి వెనకాల పడుతూ ఉండడము తగదు తీరు కూర్చుని పిచ్చి పిచ్చి భయాలని కల్పించుకుని వాటి మీద వాటితో కుస్తీ పడుతూ ఉండడము తగదు ఇది శమం మన జీవితాలు అలాగే గడుస్తాయి మనం ఒక ఒకప్పుడు ఒక కామన వెంట పరిగెత్తుతూ ఉంటాం మరి ఒకప్పుడు ఒక భయాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం జనం ఏం చేస్తారో తెలుస్తుందండి అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదిస్తా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తే వాడికి ఆ ధనంతో పాటుగా భయం కూడా నిర్మాణం సపోజ్ మీరు ఒక పరిమితమైన స్థాయిలో ధనాన్ని సంపాదించారు అనుకోండి అంటే అర్థం ఏంటి మీరు గీతాధ్యయనము ధర్మ ధర్మానుష్ఠానము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మీరు కోట్ల కోట్లు సంపాదించడం కుదరదు ఏదో పరిమితంగా సంపాదించి అలక్షే చేయగలుగుతారు ఇవన్నీ పక్కన పారేసి ఇంకా బిజినెస్ అని దాంట్లో దిగి ఇంకా అక్కడి నుంచి ఇంకా సర్వాన్ని కూడా దాని సమర్పించి ఈ లూజ్ ది సోల్ ఇన్ ఇట్ అండ్ ఫైనల్లీ మేక్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మనిషి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటుంది ధనము అధికారము భయాన్ని నిండా చేస్తాయి కాబట్టి సో మీరు కామనలని అలా పెంచుకుంటూ పోతూ ఉంటే భయాలు పెరుగుతూ పోతూ ఉంటారు ఇప్పుడు సపోజ్ ఆటో చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి భయం ఏముందండి ఉదాహరణ సంచ్ వేసుకుంటారు రోడ్డు మిగిలిన ఆటో చేసుకు వెళ్తారు సపోజ్ కారు సొంత కారు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి డ్రైవర్ చెప్పిన టైంకి వస్తాడో రాడో అనే భయం ఉంటుంది ఏదో భయం నేను ఏదో దృష్టార్థం చెప్పాను భయం ఉంటుంది సో ఈ విధంగా అంటే కారు పెట్టుకోవడం తప్పని నేను అంటలేదు ఓకే మీకు భయం అనేది ఎలా వస్తుందో చెప్తున్నా ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటండి ఇన్సూరెన్స్ అంటే అర్థమేంటి భయమును మనస్సులో ఉండే భయానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నము అంతే కదా ఇన్సూరెన్స్ అంటే ఇంక భయం గురించి ఇంక వేరే ఉంది మరి ఇన్ని భయాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ కామనలు భయములు అలాగ ఒకదాన్ని వన్ గ్రోస్ అప్ అంది కదా మీరు కామనలు పెంచుకుంటే భయాలు పెరుగుతాయి భయాలు పెరిగితే కామనలు పెరుగుతాయి కామనలు భయములు ఇగో ఈ విష సర్కిల్ నుంచి మనస్సుని క్లీనప్ చేసి పవిత్రంగా స్వచ్ఛంగా కామ్గా సింపుల్గా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి శమము దమము బాహ్యేంద్రియ నిగ్రహం దమం అంటే ఆహారం ఏమో ఉండాలి మొన్న చర్చ ఒకటైంది నేను ఆ చర్చిలో కూర్చుని ఉన్నా అంటే అక్కడ కూర్చున్నా భిక్ష ముందు మరి అరగంట సేపు చర్చి చేస్తే మరి కూర్చుని ఉండగా ఏం చేస్తాం అదేదో ఆ విలువ వెంటనే భిక్ష పెట్టి పెడితే మా మేము పోతాం భిక్ష పెట్టడానికి ముందు హాఫ్ అన్ గ్యాప్ టైం అంటే విలువ ఉంటే కాసాం సో వాటెవర్ ఏమిటి చర్చ ఏమిటంటే డయాబెటీస్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అంటే ఒక ఆయన చెప్పారు ఈ శ్లోకం ఒకటి ఉంది ఏమిటంటే గజానం భూతగణాధి సేవితం కపిత్ జంబూఫల సారభక్షణ సో కపిత్ జంబూ జంబూఫలం అంటే జామకాయ కపిత్ అంటే నేరేడు పండుగ జామకాయ అనుకున్నాను ఓకే థ్యాంక్ సో కపిథం అంటే వెలక్కాయ్ ఆయనకి గణపతికి వెలక్కాయలోనూ జామ నేరేడు పళ్ళు చాలా ఇష్టము అని ఉన్నాయి ఈయనంటారు అది ఆయుర్వేద శాస్త్ర రహస్యం ఉంది దాంట్లోనూ ఈ రెండు తింటే డయాబెటీస్ రాదు కాబట్టి మనం డయాబెటీస్ పోగొట్టుకోవాలంటే ఈ రెండు జామ పళ్ళు నేరేడు పళ్ళు వెలగపళ్ళు తింటూ ఉంటే డయాబెటీస్ రాదు అని ఒకటి చెప్పారు ఒక మహాత్ముడు చెప్పారు ఇంకో మహాత్ముడు అన్నారు గుజరాత్లో సూరత్ దగ్గర ఒక క్రేపర ఒకటి ఉంది దానికి ఆ క్రీపర్ పేరు మధునాశిని అంతేకా క్రీపర్కి ఆకులు పళ్ళు ఫలాలు తింటుంటే ఆ పువ్వులు అవి తింటుంటే డయాబెటీస్ రాదు అని చెప్పారు ఎందుకు రాదో తెలుసిన దాని పేరు మధునాశిని కనుక నా నామరూప దానికి వీడు పేరు పెట్టి అది తింటే డయాబెటీస్ రాదు అంటే కాదు అది డయాబెటీస్ రాకుండా చేసి రక్షణ దాంట్లో ఉంది కనుక దానికి మధునాశిని పేరు పెట్టేమో ఉండవు అలా అనాలి పోలండి అలాగో అలా అన్నాడు అదే ఆయన చెప్పాడు ఈ రకంగా ఎవరికి తోచిన ఉపాయాలు వాళ్ళు చెప్పారు నేను అన్ని వింటూ అలాగే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాను నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏమిటండి ఆయన మీ అభిప్రాయం ఏమిటండని కాదు అదో దొంగ వేషాలు వేకు ఏమి మాట్లాడకుండా కూర్చుని చెప్పు నువ్వు అని అడిగారు చెబునే తెలియదల్లి ఇలాగే వేషాలు వేకు చెప్పు అని పురవాయిస్తే చెప్పారు రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి శుభ్రంగా ఆహార నియమం పాటిస్తూ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ తగ్గించి గ్లైసమిక్ ఇండెక్స్ కొంచెం తెలుసుకుని గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని అవాయిడ్ చేస్తూ గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ ఉంటే డయాబెటీస్ మీ జీవించున్నంతకాలం మీ దరిదాపులకు రాదు అని చెప్పాను ఈ లోపల భోజనానికి లేవండి అన్నారు లేచం భోజనానికి దీని పేరే దామాము అంటారు శుభ్రంగా అసలు అనేది లేకుండా ఇష్టం ఫుడ్ ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం తర్వాత కపిత్సం తగ్గిస్తుందా లేకపోతే మధునాశిని తగ్గిస్తుందా అని వెంటబడతాడు సరే జెనెటిక్గా వచ్చిన దానికి మనం చేయగలిగిందేం లేదు ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చిన డయాబెటీస్ మనం ఎలా చేయాల్సి ఉంటుందంటే ఒక సింపుల్ నాలెడ్జ్ అండి ఇప్పుడు ఒక ఐటెం ఉన్నది నేను నేను మొన్న మీకు చెప్పాను ఇంత గులాబ్ జామున్ ఇంత యాపుల్ ఈ గులాబ్ జామున్ తినడం మానేసి ఆ యాపిల్ తినం ఎందుకంటే ఈ గులాబ్ జామున్లో షుగర్ తప్ప ఇంకేమీ లేదు ఆ యాపుల్లో షుగరు అంత షుగరు ఉంది దాంట్లో తక్కువ ఏమీ లేదు బికాస్ సైజు పెద్దది కదా అంత షుగరు ఉంది బట్ ఫైబర్ ఉంది ఇంకా ఇవే బాగున్నాయి ఆ షుగరు డిస్పర్స్ అయిపోయి ఉంది ఈ యాపులంతా జీర్ణమైతే కానీ ఆ షుగరు శరీరంలోకి రక్తానికి అందదు యాపులంతా జీర్ణం అవ్వాలంటే ఆ ఫైబర్ మొత్తం అంత సో ఫోర్ అవర్స్ పడుతుంది ఆ షుగర్ అందేపటికి గులాబ్ జామున్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా వెళ్ళి బ్లడ్లోనే కూర్చుంటుంది వెళ్ళి మొత్తం షుగర్ అంతా వెళ్ళి ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోతుంది షుగర్ కాబట్టి ఇంజన్ రై కార్ ఇంజన్ రెండు వందల యాభై నడిపిన లెవెల్లో కిడ్నీ పనిచేయాల్సి ఉంటుంది ఆ ఇన్సులిన్కి సంబంధించినవి కాబట్టి ఈ సత్యం తెలుసుకుని గులాబ్ జామున్ పక్కన పెట్టేయడం యాపుల్ తి ఇవన్నీ ఇలాగా జాగ్రత్తగా భోజన పద్ధతిగా చేస్తూ రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ప్రాణాయామం ధ్యానం కూడా మొదలెట్టారనుకోండి మీకు ఈ ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే డైబెటీస్ మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించరు ఇంకా జెనెటిక్లు ఏమైనా ఉంటే దాన్ని దట్ హ్యాస్ టు బీ కేర్ఫుల్లీ హ్యాండిల్ అండ్ యూ కెన్ ప్రాబ్లమ్ చాలా బట్టి సాల్వ్ అయిపోతుంది ఇది కాబట్టి జనాలు ఓవర్ ఈటింగ్ తగ్గించకూడదు కపిత్ కావాలా జంబు కావాలా అదుగో గణాధిపతి తిన్నట్టయబెటీస్ కోసమే తిన్నట్టు దాంట్లో మళ్ళీ విజ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం పురాణ విజ్ఞానం అన్ని విజ్ఞానాలు దాంట్లో ఉన్నాయి ఇదంతా కాదు ధమము ఇంద్రియ నిగ్రహము శమ ధమ ఆది శబ్దం చేత శ్రద్ధ తితిక్ష తితిక్ష అంటే చూసాం కదండీ మనం మాత్రాస్పర్శాస్తం ఉంటే ఇవన్నీ ఆది శబ్దం చేత వస్తాయి ఈ విధంగా మీరు శాస్త్ర ఆచార్య ఉపదేశాన్ని స్వీకరించుకుంటూ ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే సంస్కృతం మీ మనస్సులో ఉండే రజోగుణ తమోగుణ మాలిన్యాలన్నీ అవతలకి పోతాయి మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ మనస్సులో ఆత్మ అకర్త అని అంటే అనిపిస్తుంది కలకే ఊపుతారు అవును మనం మనం చేసేది కాదండి అన్ని అలా ఈశ్వరుని యొక్క కృపచేత ప్రకృతి ధర్మంగా నడుస్తూ ఉంటాయి ఊరికే మనం చేసే అనిపిస్తుంది తప్పిస్తే నిజంగా అది కాదు మీరు ఆలోచించి చూడండి అని నేను అన్నాను అనుకోండి కరెక్టే స్వామీజీ మాట్లాడేది రీజనబుల్గానే ఉంది అని అనిపిస్తుంది అలా అనిపించిందంటే మీ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉందని అర్థం కాబట్టి అటువంటి మనస్సు ఆత్మదర్శనే కరణం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో సాధనమవుతుంది అది సంగతి కాబట్టి కరణ అగోచరత్వాది ఇంద్రియ గోచరము కాదు మనస్సుకి గోచరం కాదు కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానమే లేదని తో అన్నాడే ఆ మాట తప్పు మనస్సుని అడ్రస్ చేయాలి కానీ జ్ఞానమే లేదని అనడం అది తప్పు తరువాత తదధిగమా అనుమాన ఆగ జ్ఞానం నోపద్య సాహసం ఏ తబట్టి తే కాబట్టి దేర్ బోర్ తే అలాంటి అర్థం ఉంది తదధిగమాయంటే ఆత్మదర్శనము అంటే జ్ఞానము ఆత్మ దర్శనం అంటే ఆత్మ వచ్చి చమక్ చమక్ కనపడుతుందని కాదు జ్ఞానం అనర్థం దర్శనం అంటే జ్ఞానం ఆ ఆత్మ జ్ఞానము కొరకై ఆగమే సతీ మీకు సతీ సప్తమని చెప్పాను సప్తమే విభక్తి ఉంటే రెండు సప్తములు సతీ సప్తమే సో ఆగమే సతీ ఆగమము ఉన్నది శాస్త్రం కాబట్టి ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి శాస్త్రము ఉన్నది సతి అనుమానం అంటే యుక్తి ఇప్పుడు ఏమన్నా శాస్త్రం చెప్పింది కాబట్టి మీరు ఇలా ముక్కు మూసుకుని చేప మందు మింగినట్టుగా మింగమని కాదుగా అభిప్రాయం ముక్కు మూసుకుంటే తాగేయమంటారు మిరియాల కషాయం తాగమన్నప్పుడు ముక్కు మూసుకుని తాగే కళ్ళు మూసుకుంటే తాగేయమంటారు అలా చేసేయమని అలాగే శాస్త్రం ఆత్మాకర్త అని చెప్పింది కాబట్టి అలా శ్వాలో చేసేయమని అభిప్రాయం కాదు అనుమానే చేసతి మీకు యుక్ అనుమానం అంటే యుక్తి మీరు బుద్ధిని ఉపయోగించి ఆలోచించుకునే సామర్థ్యం మీకుంది కదా అది కూడా ఉంది దాన్ని కూడా వినియోగం చేసుకోవాలి శాస్త్రం యొక్క జ్ఞానాన్ని శాస్త్రము యొక్క ఉపదేశాన్ని చక్కగా ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తే జ్ఞానం పుడుతుంది జ్ఞానం నా ఉపపద్యతే ఇది సాహసమే తత్మ అకర్త అనే జ్ఞానము కలుగదు ఎవరికి కూడా కలుగదు అనేటువంటి మాట ఏదైతే మీమాంసవచనము కలదో ఇది దుస్సాహసమే దుస్సాహసం తప్ప మరొకటేమీ కాదు నేను ఓసారి మండపేట అని ఒక గ్రామం అవుతాను ఆ గ్రామానికి వెళ్ళాను వెళ్తే అక్కడ సత్సంగం అయితే ఒక ఆయన లేచి ఏమండ శంకరాచార్యులు ఆత్మ ఆత్మజ్ఞానం అనే పేరుతోటి మాయావాదం పెట్టేసి మాయనేసి జగత్తు మాయ అనేసి అంతా చేసేసి ఇదంతా కూడా పాడు చేసి పెట్టాడు దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అంటే ఒక ద్వైతవాద అయ్యి ఉంటాడు ఆయన సంస్కారాన్ని బట్టేదో ద్వైతవాదో లేకపోతే ఏదో మొత్తానికి అంటే నేను చెప్పాను చూడండి మీరు ఏమి చదువుకోకుండా అలా శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా శంకరులు విషయాన్ని పాడు చేశారు అనుట ఇది చాలా దుస్సాహసమైన విషయం సుమా అంత మాట ఆయన్ని అనలాక్కర్లేదా అని అలా సందేహించి ఇంకెందుకునో వచ్చేసింది నోటం చాలా దుస్సాహసం మీరు అలా అన్నాం అందులో సరేన మహాత్మలో సన్యాసులు వస్తే వాళ్ళని ఏదైనా సత్కారం చేయాలి లేదా దండం పెట్టాలి అయితే నొరు మూసుకొని పోవాలి కానీ శంకరాచార్యులు చెడగొట్టేసారని అలా చెప్తే మేము శంకరులని ఫాలో అయ్యే వాళ్ళం మేము వాడు షుడ్ వీడు కాబట్టి అది దుస్సాహసము అని నేను అన్నా సో ది సాహసమేత ఆత్మజ్ఞానం అనేది ఆత్మాకర్త జ్ఞానమే పుట్టదు అనే మాట ఉన్నదే ఇది సాహసం అంటే తగని తగని దూకుడుతానము అలాంటి దూడు ఉండడానికి వీళ్ళు దుందుడుకు చర్యలు అంటారే అటువంటి దుందుడుకు మాటలు తమరు మాట్లాడడం తగదు అని అభిప్రాయం సాహసమేత తర్వాత జ్ఞానం ఉత్పద్యమాన్ తద్విపజ్ఞానం అవశ్యం బాధతే నిత్యభ్యుపగంతవ్యం అంటే రూమ్లో చీకటిగా ఉందండి గదిలో చీకటిగా ఉంది మీరు స్విచ్ వేశారు చీకటి పోలేదు అంటే ఏమంటే స్విచ్ వేసారు బల్బు వెలిగిందా స్విచ్ వేసాము బల్బు వెలిగింది చీకటి పోలేదు అది ఎలాగండి బల్బు వెలిగింది చీకటి పోలేదంటే అది ఎలా ఎందుకంటే ఆ రకమైనటువంటి ఒకనొక పరిస్థితి ఉంది కొంతమంది ఏమంటారంటే ఆత్మ ఆ కర్త జన్మ అది లేవు ఆత్మకి పుట్టుకోలేదు చావు లేదు ఆత్మ ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు అని మీరు చెప్పారండి మాకు తెలిసింది అయినా మేము పుట్టినట్టుగానే అనుకుంటున్నాము మరణానికి భయపడుతూ ఉన్నాము కర్తృత్వ భోక్తృత్వాలు మాలో ఉన్నాయి జ్ఞానం అయితే కలిగింది కానీ ఏమీ ఉపయోగం లేదు అని ఒక వాదం ఇది ఒక సమస్య అంటే శంకర్లో దీన్ని ఒప్పుకోరు లేదంటే యాక్సెప్టెడ్ ఎందుకంటే ఇది ఎలాంటిదంటే మీరు స్విచ్ వేశారు బల్బు వెలిగింది కానీ చీకటి పోవలేదు అంటే ఏమైనా అర్థం ఉందో అలాంటిది ఒప్పుకోము మేము అలాంటి వాదాన్ని ఒప్పుకోం ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే శాస్త్రోపదేశం చేసిన ఆచార్యుడు జ్ఞానం పుట్టదు కాబట్టి జ్ఞానం పుట్టేది జ్ఞానం కాదు ఇది జ్ఞానం అయితే పుట్టద్దా మరి ఇప్పుడు పోయే చీకటి అయితే మరి దీపం వెలిగేపటికి పోవాలి కదా దీపం వెలిగినా పోలేదంటే ఇంకది పోయే చీకటి కాదు అని అది వాదం నో వై డోంట్ యాక్సెప్ట్ ఇట్ కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఉత్పద్యమానం జ్ఞానం జ్ఞానం పుట్టింది తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే జ్ఞానం పుట్టడం అంటే ఏంటండి జ్ఞానం పుట్టడం అంటే అజ్ఞానము తొలగిపోవుటే అజ్ఞానం ఉంది అంటే అర్థం ఏంటండి జ్ఞానం లేదు అని ఈ పరస్పర విరుద్ధములైనవి కలిసి ఉండవు పరస్పరం ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది ఆ రెండు కలిసిపోయాయి ఓ చోటకు వచ్చాయంటే ఇంక ఛార్జ్ ఉండదు అక్కడ కొలాబ్స్ అయిపోతుంది న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి జ్ఞానము పుట్టింది అంటే అవశ్యండి రషిపుచ్చటం చెంది అజ్ఞానం ఉంది అంటే ఇంకా జ్ఞానం పుట్టలేదు కాబట్టి నువ్వు జ్ఞా మేము విన్నా మేము తెలుసుకున్నా ఇంకా అజ్ఞానం అలాగే మిగిలి ఉంది కనుక ఈ జ్ఞానం పుట్టేది కాదు అని చెప్పటానికి తాగదు అంటే మరి ఏమిటి ఇప్పుడు ఈ పరిస్థితి ఇది ఒక అనుభవం ఉంది కదా మీమాంసకుల యొక్క వాదానికేం కానీ ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వము లేదు అని శాస్త్రం చెప్పిందండి నేను పాఠం చెప్పాను మీరు విన్నారు మీరు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తోంది మీ నిజ జీవితంలో ఎలా ఉంది పరిస్థితి ఆత్మయొందు కర్తృత్వం భాషిస్తోందా లేదా భాషిస్తోంది అంటే ఏమైంది అక్కడికి పాఠం చెప్పినప్పుడు జ్ఞానం పుట్టింది నిజ జీవితంలో అజ్ఞానం కూడా ఉంది కాబట్టి మేము చక్కగా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండు నుంచి కూడా భద్రం చేసుకుంటూనే ఉన్నాంగా అంటే మీరు యుఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ ఏమిటో మిస్టేక్ ఏమిటో తెలుసిన జ్ఞానం పుట్టలేదు అని అర్థం దాన్ని అదేమిటండి జ్ఞానం పుట్టకపోవడం ఏంటంటే మేము క్లాసుకు వచ్చాము మాకు తెలుసు ఆత్మకర్తని శ్రీకృష్ణుడు చెప్పాడు మీరు చెప్పారు ఇంత పొడకు భాష్యాల వేసేదేమో జ్ఞానం పుట్టకపోవడం ఏమిటి తెలుసు కదా అంటే నువ్వు భ్రమపడ్డావు తెలుసునని మీకు జ్ఞానం కలగలేదు ఎందుకు కలగలేదు ఎందుకంటే మన జ్ఞానమే జ్ఞానం ఉత్పద్యమానం తద్విపరీతమ జ్ఞానం అవశ్యం బాధతే జ్ఞానం అంటూ పుట్టిందంటే జ్ఞాన విరుద్ధమైనటువంటి అజ్ఞానాన్ని తప్పనిసరిగా నిరు నివారణ చేసే పుడుతుంది లేకపోతే ఇంకా పుట్టడం ఏమిటి అని మీరు అన్నప్పుడు మరి మా పరిస్థితి ఏమిటి మా డైలమాకి మీరు సమాధానం చెప్పండి అంటే చూడండి జ్ఞానం పుట్టలేదని మీరు లిప్ సర్వీస్ పే చేస్తున్నారే కానీ జ్ఞానం పుట్టడం మీకు అభిష్టం కాదు యూ డోంట్ వాంట్ ది నాలెడ్జ్ టు హ్యాపన్ ఎందుకంటే మనిషి తన అల్పత్వాన్ని తన తన పరి తన అజ్ఞానాన్ని పరిరక్షించుకుంటూ ఉంటాడు దాన్ని విదిలిపెట్టడు హీ డజన్ వాంట్ ది నాలెడ్జ్ హీ వాంట్స్ టు హోల్డ్ ఆన్ టు హిజ్ పెట్టినెస్ అండ్ హిజ్ ఇగ్నోరెన్స్ ఎందుకంటే మనిషికి ఆ పెట్టినెస్ మీద ఆ ఇగ్నరెన్స్ మీద ఒక రకమైన ప్రేమ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఒకతను ఏదైనా పోగొట్టుకుని దుఃఖిస్తూ ఉన్నాడు అనుకోండి హఠాత్తుగా అతని ముందు దేవుడు ప్రత్యక్షమై నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇచ్చేసి నీకు దుఃఖం లేకుండా చేసేస్తాను అంటే వెంటనే దుఃఖించడం మానేస్తావా అంటే గమ్ముని మానేస్తానని చెప్పలేడు ఎందుకంటే దుఃఖించి దుఃఖించి దుఃఖించి ఆ దుఃఖానికి కొంచెం అలవాటు పడతాడు కొంచెం కంప్లైంట్ చేయడానికి కొంచెం దుఃఖించడానికి కొంచెం ఏడుపోహం పెట్టడానికి అలవాటు పడి ఉన్నవాడు గమ్మును అవన్నీ మానేవంటే పనేయలేదు ఇది హ్యూమన్ సైకాలజీ ఆ విధంగా ఉండదు ఈ పనంతా నేనే చేశానని వీడు అనుకుంటూ ఉంటాడు ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నానని లేకపోతే సమాజాన్ని నేనే నడిపిస్తున్నానని ఈ గొప్ప కార్యాలి నేనే చేస్తున్నానని ఈ నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ ధారణలో బ్రతికి బ్రతికి బ్రతికి అది నర నరాలా పట్టేసి ఉంటుంది శాస్త్రం వచ్చి ఆత్మ అకర్త అంటే ఆత్మ ఎవరండి అంటే మేనత్త కొడుక మేనమా కొడుక అది కాదు ఇది కాదు నువ్వే ఆత్మ అంటే వాడు మీన్ నేను అకర్తను ఎస్ నువ్వు అకర్తవి అంటే ఆ జ్ఞానాన్ని ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ కర్తృత్వ భావన గట్టిగా పట్టేసి ఉండడం మూలంగా అది ఒక అడ్డుగోడలా నిలిచిపోతుంది కాబట్టి జ్ఞానం కలగలేదన్నమాట కాబట్టి జ్ఞానమంతో పుట్టినట్లయితే తప్పనిసరిగా జ్ఞానము తొలగిపోతుంది నీకు ఇంకా కలగలేదని నువ్వు తెలుసుకుని దానికి ఉండే దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ ఈ ఇలాంటి జ్ఞానము ఎవరికి పుట్టదు ఆత్మ ఆత్మ అకర్త అనే జ్ఞానము ఎవరికి పుట్టదు అనే మాట చాలా తప్పు ఇలాంటి ఇలాంటి సమాచారం మీకు సమాజంలో అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ష్రాడింజర్ అని ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఉపనిషత్తుల చాలా ప్రీతి చదువుకున్నాడు ఉపనిషత్తులవి ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆయన ఆయన ఒక థీసిస్ రాసి పంపించాడు యూనివర్సిటీలో సబ్మిట్ చేశాడు ప్యారిస్లో యాభై పేజీలు థీసిస్ పిహెచ్డీ తీసి సబ్మిట్ చేశాడు సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇద్దరు ఎగ్జామినర్స్కి పంపించారు దాంట్లో ఒక ఎగ్జామినర్ ఇది ఏమీ సందర్భంగా లేదని వెనక్కి తోషించాడు ఇంకో ఎగ్జామినర్ పాజిటివ్గా రాశాడు దీనికి పిహెచ్డీ ఇవ్వచ్చు సార్ అప్పుడు వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఏం చేశారంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రాశాడు కనుక దీన్ని ఏం చేయాలి థర్డ్ ఎగ్జామినర్కి రిఫర్ చేయండి అన్నారు అలా చేస్తారు ఇద్దరు నెగిటివ్ రాస్తే రిజెక్ట్ చేసి ఉండేవారు థర్డ్ ఎగ్జామినర్ ఎవడు అంటే అప్పట్లో ఆయన కొంచెం ఫేమస్ అయ్యారు అప్పటి అప్పుడే ఫేమస్ అవుతాను ఆయనకి ain chadivi aina emon rasadu ante this is something very revolutionary phd you give him immediately that is no more an issue what he says mottam physics scientists andaru kuda jagrataga parisheelninchalsina vishayam ide edo nobel prize ivodakka maatala undi tappiste samanyamaina maata kaadu chala revolutionary ga undi very extremely CONTROVERSIAL, EXTREMELY ICONOCLASTIC, పాత్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఎ ఫౌ ఫై ఫైండింగ్ ఇట్ ఈస్ పిహెచ్డీ మీరు వెంటనే ఆయనకి ఇచ్చేసేయండి కానీ మిగతా సైంటిస్టులందరూ కూడా ఇతను చెప్పవలసిన మాట ఆశించారు ఈ మాట పంతొమ్మిది వందల రోజుల్లోనో వచ్చాడు ఆయన ఆయన పిహెచ్డీ ఇచ్చారు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అదే డిస్కవరీ ఈ పదార్థాలకి వేవ్ నేచర్ మ్యాటర్స్ విన్ ఎనర్జీని ఈక్వ అనే ప్రిన్సిపల్ ఉండాలి కాదు దానికి వేవ్ నేచర్ ఉందంటే ఈ విధంగా ఒక రివల్యూషనరీ కాన్సెప్ట్ని అంగీకరించటానికి మన సొప్పదు ఎందుకంటే ఏదో కన్వెన్షనల్గా ఏవో కొన్ని భావజాలానికి అలవాటు పడి ఉంటామో దాన్ని బ్రేక్ చేసేయటానికి మనసొప్పదు అంచేతను ఆ జ్ఞానం పుట్టదు అలాగే మనం కూడా జీవితంలో నేను కర్తని భోక్తని ఏదో ఈ పని చేసుకుని ఈ ఫలాన్ని పొందాను ఎందుకంటే ఈ పెద్ద పని చేస్తే ఆ ఫలాన్ని పొందుతాను ఈ పుణ్యం చేసుకుంటే స్వర్గాన్ని పొందుతాను అని యావద్ధేతు తాబద్ధేతు ఫలోదయ అని గౌరవపాధికారికులు అంటాడు వీడికి హేతు ఫల ఆవేశం ఉందన్నారు ఆవేశం అంటే ఇన్ఫాసిచ్యువేషన్ అనేది అంటారు చూడండి బాగా వంట పట్టేసి ఉంది భూతావేశం దెయ్యం పట్టింది అంటారు చూడండి అలాగే హేతు ఫలముల యొక్క హేతుఫలాలు వీడిని పట్టేసి ఉన్నాయి హేతువు ఫలం నేను కర్తను నాకు ఈ ఫలం వస్తుంది అని ఈ కర్తృత్వ భోక్తృత్వ ఆవేశంలో వీడు ఉన్నంతకాలము వీడు కర్తృత్వభోక్తృత్వ రూపమైన సంసారాన్ని నిర్మాణం చేస్తాడే కానీ హేతుఫలోదయ అంతేగాని హేతుఫలములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం వీడి వల్ల అవదు అని అంటారు కాబట్టి జాగ్రత్తగా తన స్వరూపాన్ని పరిశీలించుకుని ఆత్మయందు అకర్తృత్వాన్ని తెలుసుకుని ప్రయత్నం చేసి దానికి ఆటంకంగా ఉండేటువంటి భావజాలాన్ని తిరస్కరించుకుంటూ పోతే వాడు జ్ఞానాన్ని పొందుతాడు కానీ ముందు ఊరికి ముందే ఈ జ్ఞానం పుట్టే జ్ఞానం కాదు ఇది అని నిరాకరించటము తగదు తరువాత తర్శితం హంత అహం హతహ అస్మి ఇది సరే ఆ జ్ఞానం జ్ఞానం ఆత్మ అకర్త అవికారి అవినాశి అని మీరు చెప్పిన అజాయతే ఈ జ్ఞానము నశింపజేసే అజ్ఞానం ఏమిటో చెప్పండి అసలు ఆ జ్ఞానం ఏమిటో చూద్దాం అది పోతు పోవాలన్నారు కదా అది మాలో ఉందో పోయిందో మేము చూసుకోవాలంటే అజ్ఞానం ఏమిటో చెప్తే ఉందో లేదో చూసుకుంటాం కదా అదేమిటో చెప్పండి అంటే ఓకే తథాచి తచ్చి అజ్ఞానం దర్శితం కొత్తగా చెప్పడం ఏమిటి ఇంతకుముందు చెప్పిందే ఆ జ్ఞానం ఇలా ఉంటుంది అని చెప్పడం అయింది ఏమిటో అజ్ఞానం ఉభౌతినియం హి నహన్య శ్రీకృష్ణుని వచనాలలోనే చెప్తారు అంతకంటే యాడ్ చేరేది శ్రీకృష్ణుడు అజ్ఞానాన్ని చూపించాడు ఇగో ఇదిరా వబో అజ్ఞానం అని చెప్పాడు వీళ్ళిద్దరూ కూడా అజ్ఞానులేదు నేను కర్మని చేయుచున్నాను అనుకున్నవాడు అజ్ఞానే నా మీద కర్మ చేయబడినది అంటే కర్మఫలాన్ని నేను పొందాను నా మీద కర్మ చేయబడంటే నేను పొందాను అని నేను కొట్టేను అంటే కొట్టడం అనే కర్మలో కర్తని నేనైనా వాడు నన్ను కొట్టాడు అంటే ఇప్పుడు ఏమిటి కొట్టుట అనే క్రియలో నేను కర్మనైనా కాబట్టి నేను కొట్టాను అన్నవాడు అజ్ఞానే నేను కొట్టబడ్డాను అన్నవాడు అజ్ఞానే అహం హంత అన్నవాడు అజ్ఞానే అహం హతహాస్మి అన్నవాడు అజ్ఞానే అది సంద ఇది అజ్ఞానం ఇది అజ్ఞానంలా అనిపిస్తుందా జ్ఞానంలా అనిపిస్తుందా మీకు ఎందుకంటే కరెక్ట్ రివర్స్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు సూర్యునికి ఉదయాస్తమయములు లేవు ఇది పరిస్థితి పంచాంగకర్త దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఏమంటే దీంట్లో జ్ఞానమేదో అజ్ఞానమేదో చెప్పమని అడిగారు ఈ రెండు వాక్యాలు ఎదురకుండా ఆయన ఏం చెప్తాడంటే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు లిస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు అనేది అజ్ఞానము ఫలాన్ని ఉదయించి ఫలాలు అప్పుడు అస్తమించాడు అన్నది జ్ఞానం అని చెప్తాడు ఆయన అలాగే చెప్తాడు కదా అలా చెప్పారు నేను అడిగాను నేను అనుభవంతో చెప్తాను ఆయన అలాగే చెప్తాడు నేను అన్నాను సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవండి అని మాట వరుసగా ఉపన్యాసం చెప్తావు ఏమిటండి ఈయన సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండమంటాడు మరి ఈ పంచాంగం ఏమిటి ఈ క్యాలెండర్లు ఏమిటి ఇదంతా ఏమిటండీ అన్నాడు అంటే నేను ఏమైనా మహాత్వం మీరు మీకు నేను దసోహం మీరు ఇంకా దాని గురించి చింత చేయద్దని చెప్పి ఆయన దృష్టిలో సూర్యుడుకు ఉదయాస్తమయములు లేవు అజ్ఞానము సూర్యుడు ఉదయించి అస్తమించడం ఉదయించడం ఫైవ్ ఫార్టీ నైన్ ఇది జ్ఞానము ఇప్పుడు సైన్ యాస్ట్రాలమీ కొద్దిగా చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి సూర్యులకు ఉదయాస్తమయములు లేవు జ్ఞానము సూర్యుడు ఉదయించి అస్తమించును అజ్ఞానం మీరు మీ కర్మ మీరు చేసుకోండి అది వేరే సంగతి సూర్యుడికి ఉదయించి అస్తమించును ఉన్నది మాత్రం అజ్ఞానం ఎంత తేడా చూడండి లోక దృష్టికి శాస్త్ర దృష్టికి అలాగే ఫలానవాడు కొట్టేడు నేను కొట్టబడ్డాను ఇది జ్ఞానం ఆత్మయందు కర్త ఆత్మ కర్త కాదు భోక్తా కాదు ఇది అజ్ఞానం ఇది లోకదృష్టి ఇప్పుడు ఒకడి ఒకటి కొట్టాడు అండి అదిగో వాడు నన్ను కొట్టాడు అని వీడు గెంతులు వేస్తున్నాడు మళ్ళీ కొడతాను అని వీడు గెంతులు వేస్తున్నాడు ఇది పరిస్థితి అక్కడికి ఓ మహాత్ముడు వెళ్ళాడు ఆయన అడిగారు ఏమిటండి ఇదని ఆ వీడు కొట్టింది లేదు వాడు కొట్టబడ్డది లేదు అని ఈయనన్నాడు నాయవంతి రాజ్యతే అదే పరిస్థితి శ్రీకృష్ణుడు అలాగే మాట్లాడుతున్నాడు యుద్ధ నిలబడి మరీ మాట్లాడుతున్నాడు గుండెలు తీసిన బంటు సో కాబట్టి దీంట్లో జ్ఞానము అజ్ఞానము అయితే మీరే కేటగిరీ వేసుకోండి అంతే కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే నేను కొట్టాను అని ఎవడనుకుంటాడో నేను కొట్టబడ్డాను అని ఎవడనుకుంటాడో వీళ్ళిద్దరూ అజ్ఞానులే అజ్ఞానం అలాగే ఉంటుంది ఉభౌత విజానీత ఇత్ర ఆత్మన హనన క్రియా కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వంచజ్ఞానకృతం దర్శితం ఏమిటి అజ్ఞానం ఎలా ఉంటుందని అనుకుంటున్నారేమండి చెప్పారుగా అజ్ఞానం ఎలా ఉంటుందో చూపించారుగా ఇంతకుముందు అజ్ఞాతం దర్శితం అజ్ఞానం వల్ల వచ్చే భావజాలము ఎలా ఉంటుందో చూపించారు ఉభౌత ఉన్న విజానిత అనే శ్లోకం చూడలేదా మీరు ఆ శ్లోకం చూసుకోండి అక్కడ చూపించారు అని అంటున్నారు ఎలాగ ఏమిటి అజ్ఞానం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక క్రియ తీసుకోండి ఇక్కడ హనన క్రియ ఈ సందర్భంలో మీరు ఏ క్రియ అయినా ఆ క్రియలో మనం సాధారణంగా ఒక కర్తని కర్మని హేతుకర్తని మనం ఐడెంటిఫై చేస్తాం ఆ క్రియ చేసిన వాడను నేను అంటే ఇప్పుడు ఆత్మ నేనంటే ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ ఎందు కర్తృత్వాన్ని స్వీకరించడం అయింది కదా అది అజ్ఞానం వల్లనే వచ్చింది అజ్ఞానకృతం కర్తృత్వం ఆ క్రియను చేయించిన వాడను నేను హేతుకర్తృత్వం అని ఇంకొకడు అన్నాడు అక్కడ కూడా ఆత్మస్వరూపమునందు హేతుకర్తృత్వాన్ని వాడు భావన చేశాడు అది కూడా అజ్ఞానకృతం హేతుకర్తృత్వం ఆ క్రియ నా చేయబడింది ఆ క్రియ యొక్క ఫలం వచ్చి నానెత్తినబడింది అని ఇంకొకటి ఉంటా వాడు ఆ క్రియలో ఆత్మకర్మాన్ని స్వీకరిస్తున్నాడు ఆత్మనహా కర్మత్వం ఇది కూడా అజ్ఞానకృతం అంటే ఒకడు చేశాడు ఇంకొకడు చేయించాడు మూడోవాడు చేయబడ్డాడు ఈ ముగ్గురూ కూడా ఆత్మస్వరూప పరిజ్ఞానం లేకుండా కేవలము దేహేంద్రియ సంఘాతము నందే ఆత్మభావం కలిగి అవివేకంతో అజ్ఞానంతో ఉన్నప్పుడు వీడు చేసిన వాడుగా భావిస్తాడు వాడు నేను చేయించానని భావిస్తాడు వీడు నేను చేయబడ్డాను అని భావిస్తాడు ఈ మూడు భావనలు కూడా అజ్ఞాన కల్పితము ఈ సంగతి తెలిసినటువంటి మహాత్మును ఎందు ఏ రకమైనటువంటి కర్తృత్వ హోక్తృత్వ భావనయే ఉండదు ఇట్ ఈస్ ఆల్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ నథింగ్ మోర్ దెన్ దాట్ సో ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ అని కొట్టాడు అయితే విలన్ హీరోని కొట్టాడు అక్కడ కొట్టింది ఎవరు కొట్టబడ్డదెవరు నాయం ఎందుకంటే ఇప్పుడు వీడు వీడిని కొట్టాడు అన్నారనుకోండి కొట్టడము అనే క్రియకి మూలంలో ఉండేది ప్రాణశక్తి కొట్టబడ్డాడంటే కొట్టబడ్డాడు దెబ్బ తగిలింది అంటే మళ్ళీ ప్రాణశక్తి ఉండాలి అయితే దెబ్బే తగులుతుంది ఇప్పుడు ఇక్కడ వీడు కొట్టేడు అంటే వాళ్ళలో ప్రాణశక్తి కదా కొట్టింది కొట్టబడ్డది అంటే ప్రాణశక్తి కదా కొట్టబడ్డది ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఒక్కటే అయినప్పుడు ఇద్దరు ప్రాణ ఇద్దరి దేహాల్లో ఉండే ప్రాణశక్తి ఒక్కటే అనుకోండి ఎవరు కొట్టారు ఎవరు కొట్టించారు ఒక తరంగం ఇంకో తరంగంతో ఢీకుంది అని మీరు తరంగాలు వేరు ఈ తరంగం వేరు ఆ తరంగం వేరు వీటి రెండు కూడా సముద్రం కంటే భిన్నంగా ఉన్నాయి అని ముందు ఒక ప్రెమిస్ ఫిక్స్ చేసుకున్నాక అప్పుడు ఈ తరంగం ఆ తరంగమును ఢీకున్నది అని సపోజ్ తరంగాలనేవేమీ లేదు ఉన్నదంతా జలమే అని మీరు నిర్ధారణ చేసుకుంటే ఎవళ్ళు ఎవళ్ళని ఢీకొన్నారు ఎవళ్ళు ఎవళ్ళని కొట్టారు మాయం అంతెనహన్యే కాబట్టి అజ్ఞానం అనేది ఆత్మ ఎందు కర్తృత్వ భోక్తృత్వములు చేయుట రూపంగా ఉంటుంది ఆత్మకర్తృత్వ భోక్తృత్వములకు అతీతముగా కేవలము సాక్షి రూపంగా ఉంటుంది అన్నది జ్ఞానము ఈ జ్ఞానం కలిగితే ఆ ఉండదు ఆ ఉంది అంటే ఇంకా ఈ జ్ఞానం కలగలేదు శాసం ఉంది పవిత్రమైన అంతఃకరణ గల వాళ్ళకి జ్ఞానం కలుగుతోంది ఇటువంటి స్థితిలో మేము కర్మలు చేస్తున్నాం కాబట్టి అటువంటి జ్ఞానం అనేదే ఉండదు అని మాట్లాడము అది దుస్సాహసం తప్ప మరి ఒకటి కాదు ఓం పౌర్ణముద పౌర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమహా వశిష్యాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుక్షో స్రీకృష్ణ <laughs> ఆత్మస్